కీర్తన రెండు వందలొకటి ఏమి చేయగలవారం ఎందుకునవుదుము మాధవ నీవే దయ చిత్తగించు మమ్మును వేసరక పుణ్యాలు గావించేదే అరుదుగాని చేసేనంటే పాపములు చేతిలోనివే గాసిలక చూచితే చీకటైనా వెలుగవుగాని వీసమంత మరిచినా వెలుగైనా చీకటే తెలివితో మోక్షము సాధించేదే ఎప్పుడుగాని అలయించే లోకములెన్నైనా కలవు కలటితే నీ రూపము తానే ఎదుటనుండు ఇలా పరాకై ఉండితే ఎచ్చోటా చిక్కదు ఈవల నీ దాసుడయ్యేది ధనముగాని తావతి రాజసాలంతటానున్నవి శ్రీవేంకటేశ్వర నీ సేవే ధ్రువ పదము దేవతాంతరమల్లా దిగ్బుడుకు దిగ్బుడు